ఏదుపాయము ఏ నిన్ను చేరుటకు ఆదినంచములేని అచ్యుతమూరితివీ వెలయనీ గుణములు వినుతించేనంటే తెలియని ఓ గుణాతీతుడవు చలరేగి నినుమతి చింతించేనంటే మలసినివు నీవు మహిముడవు పొదిగి చేతుల నిన్ను పూజించేనంటే కదిసి నీవు విశ్వకాయుడవు అదననేమైన సమర్పించేనంటే సదరమై అవాప్త సకల కాముడవు కన్నులచేత నిన్ను కనుగొనేనంటే సన్నిధి దొరక అగోచరుడవు ఇన్నిటాను శ్రీవేంకటేశన్యల శరణనే వాక్యమే చాలు